అయ్యో మిమ్మల్ని అట్లా మీరు తీసుకుపోకుండా పెడతారేమండి అయ్యా ఏమండి అయ్యా మీ పేరేటో నా పేరు అండి అయ్యా అయ్యా నా పేరు వీరయ్య గారు అంటారండి వీరయ్య గారంటారా అయ్యా నా పేరు సుబ్బారాయుడు గారంటారులేండి ఓహో అలాగా అయ్యా చూడండి బాబు వీరయ్య గారు అయ్యా నేను కోర్టు పని మీద ఈ ఊరు వచ్చాను అరే కోర్టు పక్షి గారునా కాస్త మడిగా దేవదార్చనకు ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో చెప్పగలరా దానికి ఏమిటండి ఎవడు దేవదార్చనిగా ఇబ్బంది అవుతున్నా ఏమిటి ఇదిగో చూడండి అయ్యా ఏమన్నా అయ్యా నాయుడు గారు ఈ ప్రక్కనే దేవాలయం ఉంది శివాలయం లేండి చూడండి మీరే స్వయంగా వెళ్ళి అర్చన చేసుకోవచ్చు ఏమిటండి దివాలయం అంటారు అది కాదు బాబు వీరే బాబు దేవతార్చన అంటే దేవతార్చన కాదండి భోజనాధికము అన్నమాట అలాగా అయ్యా నాకేం తెలుసు చూడండి ఈ ప్రక్క సందులో మేడ చూస్తున్నారా ఆ మేడండి దాని పక్కన ఇంకో డాబా ఉందా ఆ డాబా ప్రక్కన ఒక చిన్న సందు ఉన్నది ఏమిటి మనిషి మాత్రమే నడవగలటువంటి సందు ఆ సందులో చిన్నగా పెడితే మీరు లోపలి కంటే డబ్బుల పాటి వారని ఉన్నారు డబ్బులు పాటి వారా అక్కడ మంచి ఆదరణ అది ఉన్నది మీరు అక్కడేస్తే మహాసదుపాయంగా చెప్తాం చెప్తాం అయ్యా ఇప్పుడు ఆ సందులో ఉంది అని చెప్పారే దాని పేరు కలివిచ్చారు కాదు ఆనంద విలాసం అంటారు ఆనంద విలాసం అండి చెప్తాం చాలా సంతోషం బాబు బాబు తిరిగి అడుగుతాను మీరు అక్కడికే వస్తున్నారా నేను అంటారా అయ్య నేను అక్కడే పోటీ చేస్తూ ఉంటాను సామాన్యంగా చూడండి వేళ కోర్టు పని అక్కడ ఉమాస్తా గారిని కలుగుని అప్పుడు లీడర్ గారితో చర్చించి ఆయిదా వేయించి కొంచెం ఆలస్యంగా వస్తాను నా కోసం ఆగక్కర్లేదు మీరు వెళ్ళండి అయ్యా ఎవరి కోసం ఆగకుండా ఓటు ఆ బోర్డు ఉంటుంది పెద్ద సాటిగా వేల బోర్డు కనబడుతుంది మీరు చదువుకుని లోపలికి వెళ్ళి కనుక్కోండి అలాగే అలాగే చూస్తున్నారా డాయ్యా కృష్ణ కృష్ణ కృష్ణ ఇది పెద్ద మేడ దీని పక్కనే డాబా ఇది ఆహా ఇదే వండు వీళ్ళు చెప్పినట్టు సంత ఇక్కడ అనుకో పోటు ఉంది ఆ ఆనంద విలాసం భోజనము సుచిగా పెట్టబడును బాగుంది బాగుంది ఆ బాబు ఎవరండి ఓ లోపల ఎవరు డబ్బులు వాటి ఆరు గారు ఎవరి విరాజం గారు ఎవరండి అమ్మాపలి లస్యం అయిందేం బాబు అందరు భోజనాలు అయినాయి ఇక వీరయ్య ఒక్కడే రావాలి వీరయ్య గారు కనపడ్డారు అహా అమ్మా పినిగారు నాయనా నాయన మీ పేరు తరణమ్మ బాబు తరణమ్మా ఓహో అయితే పిన్ని ఆనంద విలాసం తమ భర్త గారా అది ఏమిటయ్యా కళ్ళు కనపడ్డాలే తెలుసుకోలేబో అవురుకోండి పిన్నిగారు ఏం చేస్తావు పోయిన వారితో మనం కూడా పోతావా ఏమన్నానా ఏమిటో ఆ బోర్డు చూసి ఆనంద విలాసంగ గారు ఇంకా ఉన్నారేమో అనుకున్నా నాకేం తెలుసు అమ్మా పిన్నిగారు పోనీ ఆ పేరు ఏది ఆ పేరు చెరిపి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 ారాయణ చూడండి బాబు అమ్మా ఇదిగోటో వేరే కానీ వేర వచ్చారు కాదం అడయ మరి కట్టుకోమన్నారు అవున ఉందండి ఏమిటి భోజనానికి వేళ ఏమిటి పాలేమిటి తల్లి అవును బాబు ఆప్యాయంగా పిలిచారు అంతే చాలు చూడండి అమ్మా బాబు సుబ్బారాయుడు బాబు గారు అడ్డాకుడు ఇస్తాను దొరకలేదు ఇదిగో తామరాకు తప్పింది కాదు చూడండి పుల్లా గుట్ర గుచ్చుకుంటాయి మా చెరువులో తామరాకులు విరివిగా దొరుకుతాయి మున్నహా ఉంటాయి బాబు ఏం అనుకోకండి దానికేళ్ళండి ఏడో తామరాకు అయితేనే అడ్డాకైతే నేను ఏమన్నానా విస్తరట్లో పదార్థాలు మాత్రం విడిగా ఉండాలి కానీ తల్లి ఇవి చెంబు నీళ్ళు కాస్త నీళ్లు చల్లుకోండి వడ్డిస్తాం అలాగే అలాగే వడ్డించండి తల్లి చూడండి నాకు ఇలాంటి పట్టింపులు ఏమీ లేవండి అడుగు వీరయ్ బాబు కూడా సమయానికే వచ్చేసాడు రండి రండి అమ్మా వీరయ్ బాబు కూడా వడ్డించండి నా పక్కన కూర్చుంటాడు వీరయ్యో మళ్ళీ నీకు సార్ ఎందుకు ఉన్నది సర్దుకుని ఇద్దరు తిందుగా కొంచెం ఆలస్యంగా తరగడమ్మా పోనీలే ఎందుకు చూడు ఇద్దరు చదువు తింటారు ఎందుకు గాని నా దరణో నేను ఇంకో చోటకి పెడతావు గాని నువ్వు ఆ ఒకరిద్ద అన్నం కూడా ఇద్దరు కొంచు తింటాడు ఎందుకు టమాటో అయ్యో టమాట ఆయన వేళకొచ్చిన వారిని అవతలికి పంపుతానా కర్మగారా ఇదంతా తింటే ఏ శాశ్వతమా ఒక్క ముద్ద తక్కువైతే మాత్రం పుట్టి మునిగిందా ఇదిగో ఈ కరుడు ఉంది చూడు ఇది నీకు ఈ ఒక కరుడా ఈ కరుడు సుబ్బారాయుడు గారి మొదట్లోకి అదే చూద్దామా మనం చేస్తాను ఏమిటనుకున్నామ్మా సరేనమ్మ తల్లి మొన్న రాత్రి మా అమ్మగారి ఆర్థికం ఓహో అన్న మొన్న మధ్యాహ్నం తిన్న మెతుకులు నాకు సరే నిన్న మధ్యాహ్నం రైలు గడిచిపోయింది కదా నిన్న రాత్రి కూడా శనివారం నాకు ఉపవాసం ఏమిటో ఈ కాస పెట్టారు మరి ఎంత మాట రాక రాక వచ్చారు రెండు రోజుల నుంచి తిండి ఏదో అంటున్నారు అవునమ్మ ఎలాగో ఏమో ఒక్క రాన్నమే ఉంది మీరు వీరయ్యా తినగా కాస్త పని చేసేదానికి మిగతా ఇందులోనా శాశ్వతం సుబ్బారాయుడు బాబు వైద్యం పాపరాయుడు చెప్పాడు వచ్చలో ఎంత అన్నం తక్కువ తింటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతారుటే మంచిది లంకనం పరమ ఔషధం అన్నారు బాబు లంకనం పరమ ఎవరు వైద్యం పాపచార్యుడు బాబు అలాగా దినమ్మ తల్లి సరే కానివ్వండి వడ్డించండి మరి ఇదిగో బాబు ఈ పట్టెడు మెతుకులు చూడండి సత్యనారాయణ ప్రసాదం అనుకుని సత్యనారాయణ ప్రసాదమా అన్నా పరబ్రహ్మ అన్నారు సిద్ధాంతిగా వీడు వచ్చాడు మచ్చలో సరే పరబ్రహ్మ స్వరూపం ఊడి బాగానే ఉంది మరి ఆ పై మాట ఇవాళ చూడండి బాబు వంకాయ కూరే బంగారాదుంపల కూరేషు వేషు మహాడికాయ మహమ్మా తరనెమ్మ తల్లి అన్ని నాకు ఇష్టమైనవిడిచింది గోంగూర పచ్చడి అప్పు హో తరెమ్మ తల్లి సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి మమ్మల్ని వడ్డిచ్చు నా తల్లి వడ్డిచ్చు కడుపు గారిపోతాను వడ్డి ఉన్నాయరా ఇదిగో అన్ని చేదాం అనుకున్నానుంచి హరి జ్వరం తగలింది ప్రాణం ఒకటి చెయ్యలేకపోయాను అనుకోకున్నాయన ఇంతకీ ఒక్కటి చెయ్యలేదన్నమాట నా పాపం పండుతుంది చేస్తా వడ్డించాము బాబు ఇదిగో బుట్టలోది ఈ మూడ వేస్తున్నాను ఏమిటి కలుపుకోవటానికి ఉప్ప రాత్రులు ఆ మాట అనకూడుతున్నాయ బుట్టలోది అనాలి బుట్టలోది ఏం వెయ్యకుండా ఎరాబెడతానని ఇది వడ్డించా ఉత్తన్నం పెట్టానా నా కర్మం కాలిపోను అమ్మా తరిణమ పిన్ని పోనీ గాని కాస్త కార పొడైనా లేదా తల్లి లేదంటానాయన ఉంటే తగినట్టు ఉండేది పని చేసేదానికి జ్వరం వస్తే వెయ్యక తప్పింది కాదు కాస్త పచ్చికారం వెయ్యుకో అలుపుకొని తింటూ గాని కమ్మ గోమ్మ మా నాన్న ఎప్పుడు కారం తప్ప ఇంకోటి తినేవారే కాదు కారం ఉంటే అన్నం మాయసేవాడు సరే అదే తగడాయి ఇదిగో కారం పొడు మహా బాగా ఉంటుంది ఇదిగో అమో ఇదే వంకాయ కూర అనుకో అలాగే ఇది బంగారా రంపుల కూర ఇది పెరుగు వస్తాడనుకో ఇది గోంగూర వచ్చాడనుకో ఇదే పాయసం అనుకో ఇవే భక్ష్యాలు అనుకో గొడ్డుకరమా అనుకుంటున్నా అనుకుంటున్నా నా తల్లి ఇప్పుడిప్పుడే అనుకుంటున్నా తల్లి సరేనమ్మ తల్లి మజ్జిగైనా ఉన్నాయా లేక ఏమైనా చూసి ఇవే మజ్జిగనుకోవాలా నా కర్మం కారా అవి ఉంటే అన్నీ ఉన్నట్లేగా మన వాళ్ళకి ఏమని చెప్పడానికి సిగ్గుపడి ముందుగా చెంపు గ్లాసు పెట్టాను ఏమిటి మంచిరేడు దాని కావమనే నా తల్లి చూడు ఒక పని చెయ్యమ్మా తగినమ్మ తల్లి ఆయన మజ్జిగ లేకపోతే నువ్వేం బాధపడకు నువ్వేం చేస్తావు పాపం నేను మాత్రం మనిషినిగానా గృహస్థునిగానావు నా కష్టాలే నీవి నీ కష్టాలే నావి ఏమాత్రం దొరకకపోయినా ఇబ్బంది పడక కాస్త పెరుగు పెళ్ళి ఉంటే వెయ్యి తల్లి నేనేమో అనుకోనులే అన్ని కూరలు ఆ పెరుగు పెళ్ళి అనుకుంటాను పెరుగుంటే దాచుకుంటారా పోనీ ఆఖరికి పానైనా సరే కాచక పోయినా సరే కాస్త పరస్కారం వేసి ఇస్తే చాలు ఎంత మాట నా బిడ్డ రాటి నీకు దాస్తానా బాగానే ఉంది కాని ఈ గొడ్డు గారం ఉప్పు కలుపుకు తింటాను గాని మరి నేటి గుట్టయినా కాస్తంత ఆలుస్తావా మరి అదే మాట రాయ నేటి గిన్న పట్టుకు వస్తాను ఉండదు సుబ్బారాయుడు గారు నెయ్యి మదుగు అమ్మా అక్క అమ్మగా ఉంటుంది ఇంటిపాయి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 ఇదిగో చే నేను ఒకరికి పెట్టి తిన్నదాన్నే అయినా ఇదిగో అమయో చూడండి అమ్మో తరుణమ తల్లి ప్రాణం పోతుందమ్మా నా ప్రాణం తీసేవ తల్లి సచ్చాను సచాను రాయిడ్ గారు నేను మంత్రం వేస్తాను కావాలంటే ఏం మంత్రం మంత్రం బాబు మంత్రం వద్దు మన్ను వద్దు కానీ నా ప్రాణం తీసిందయ్యా ఈ తరుణమ తల్లి తరుణమ తల్లి గరిటా గరిట బాగుండకుండానే ఈరోజు చేతిలో పడిందమ్మా చురుక్కు మంది ఇంకా అడి చేతులనే ఉందమ్మా పారిపోలేదు తల్లి అయ్యా దగ్గరికి తీసుకో అయ్యో ఇదే నా కర్మ ఆరిపోయింది అగ్గి పెట్టమ్మా లేదు ఒక డగిన పెట్టుద్దామని నిన్ననే అనుకున్నాను తయారయలేదు చూడు నా జేబులో ఉంది ఆ పసు మాత్రం దీకు అగ్గిపెట్ట అగ్గిపెట్టే మాత్రం సబ్బుని తీసురా తల్లి అగ్గిపోలేమీ లేదు నా చె తడీ రాలేదు పొడిగా కడిగినట్టుందే సరేనమ్మా మూడు గరిటలు లెక్క పెట్టి మరీ వేసేవి నీవే చెయ్యి పొడిగా కడిగినట్టుంది అంటే తినేముండా కొడుకు నేనేం తినాలమ్మా భోజనం దారు నేను అమ్ముతున్నా బాగానే డబ్బులు ఇచ్చి మరీపో డబ్బులు ఎందుకు ఆ ఊరికే చాలాగా పిండి వంటలతో తిరిగిపోతామని వచ్చావటయ్యా ఇది ఓటేలు అని తెలియదు ఓటేలు అంటే పూట ఆలయాలో ఒక ఆనంద విలాసం ఉందా తగులు పెట్టా సర్లే నీ రుణ నాకెళ్ళదు కాని ఇదిగో బేర ఇస్తావు మరి ఎంత ఏమిటి పెరుగుతో పద్నాలుగు రాజ్యతో ముప్పక నెలక లేరు చేరగా చింతవు కానీ సరేనమ్మ పిన్ని నీవేమి అనుకోకు వంద రూపాయలు చేద్దాం అనుకున్నా సమయానికి అందలేదు ఏమిటో డబ్బు శాశ్వతం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది లక్ష్మి చెంచిన అన్నారు పిన్ని అంతో కట్టు పోతాం చూడు ఈ బ్యాడే రూపాయలకో ఐదు రూపాయలనుకో నూరు రూపాయలనుకో వరహానుకో కాసనుకో మోరి అనుకో నీ పిండావడంకో నీ చేద్దామనుకో పాకం నాకేమిర్పా తోట కోళ్ళు నాటికి విన్నారు రచన కీర్తిశేషులు బంద కనకలింగేశ్వరరావు ఇంతలి పాత్రలు పాత్రధారులు తరినమ్మ శ్రీమతి టి సీతారత్నమ్మ సుబ్బారాయుడు శ్రీ నండూరు సుబ్బారావు వీరయ్య కీర్తిశేషులు బంద